ఎట్టు సపోతి నేను ఇవి ఎల్ల నిజమని నెట్టనహరినే నమ్మ నేరనైతిగా దేహమిది నాదని తెలిసి నమ్మి ఉండితే ఆహా నేనొల్లనన్నా అటే ముదిసే ఊహల నా భోగమెల్లా ఒళ్ళ బట్టెనంటానుంటే దాహముతోడ ఇనుముదాగిన నీ రాయగా మనసునాదని నమ్మి మది మదినే పెంచితి అనుగు పంచేంద్రియములందు కూడెను ఎనసి ప్రాణవాయువులు ఇవి సొమ్మని నమ్మితి మొనసి లోను వెలినై ముకువాతనున్నవి ఇందుకొరకే నేను ఇన్నాళ్ళు పాటువడితి ముందు వెనకెంతక నే మూఢుడనైతి అంది శ్రీ వెంకటేశ్వరుడంతటా నుండి నా చందము చూచి కావగ జన్మమే ఈడేరే